ప్రభావ శుద్రమైన ఏసయ తండ్రి దేవా నీకు స్థుతులు స్తోత్రాలుసు ప్రభ యోగితుల మమ్మల్ని సజీవులు ఎక్కడ ఉంచినందుకు నీకు వందనలు ప్రభావ వేలాది కోట్ల స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఇది నాన్న ఎంతో మంచి చోళ్ళపై ప్రభా కానీ ప్రభా మమ్మల్ని సజీవం ఇక్కడ చిన్న కూడుకొని నిన్ను ఆరాధించ కృప్లించినందుకు వందనాలు వేసు ప్రభ ఉదయం నుండి పనులు తాల్సిపోయి ఉంటారు ప్రభా ఇదిగో తండ్రి ఆవాసం బిడ్డలు నడిపించండి ఏసూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి రిస్టారేషన్ దయచేయండి ఏసూప్రభ అలసట్ తీసి పారిన ప్రభ ఇదిగోదండి నీ వాక్యం నేను గల చెవులో హృదయం ఆత్మ దై చేయం సుప్రభ ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మతో ఆత్మను దింపండి ప్రభ ఆత్మతో నింపండి సుప్రభ ఇదిగో తండ్రి పాఠాలు ధర ముంపరచుకోండి ప్రభా వాక్యం మాట్లాడండి సుప్రభ నీ దాసులు వాక్యం వెతుండగా దాన్ని నీరు కట్టి ఫలింపచేయండి సుప్రభ ఇదిగోదండి సుప్రభ వాక్యం ద్వారా మాట్లాడండి మాకు ఆదరించండి ఇదిగో తండీ మళ్ళీ లోపల నుండి చూపించండి సరి చేసుకుని కృప్పటి మాకు అనుగ్రహించండి సుప్రభ ఇదిగోతండి సుప్రభ అలాగే తండ్రి విజ్ఞాపన అంశాల గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్క దానికి సమాధానం పొందుకోవాలి సుప్రభ ఇదిగో తండ్రి ఏసు ప్రభా విశ్వాస సహితమైన ప్రార్థ రోగిని స్వస్థ పచ్చిద్దన్నారు ప్రభా ఇదిగో తండీ విశ్వాసంతో ప్రభా ఇదిగో తండ్రి మీరు ప్రార్థించినప్పుడు ప్రభా ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకొని వెళ్ళాలి ప్రభా ఇదిగో తండీ మీ యొక్క సాక్షిగా నిలబడాల వేసు ప్రభా గొప్ప కారాలు జరిపించండి ఏసు ప్రభ ఇదిగో తండ్రి ఏసు ప్రభ అలాగే రావాల్సిన బిడ్డలు నడిపించండి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా ఇదిగో తండ్రి గల చోటు హృదయం ఆత్మ దయచేయమని ఆది నుండి అంతవరకు మీరే తోడుండమని మీ నాములు మైంపర్చుకోమని నజరని ఏ సూకృష్టినప్పటి అడుగుతున్నాం మీ తండ్రి ఆమె తుగుణాల సంపన్నుడా స్థుతిగా నాళ వారసుడా జీవింతును నిత్యముని నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో స్వాదిను నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా ఏ శయ్యనీతో జీవించ గానే నా వ్రతుకు బ్రతుకు గ మారేనులే ఏ శయ్యనీతో నా బ్రతుకు బ్రతుకుగా మారేను లేట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణనంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా ఏ సైయ్య నిన్ను విన్నంతగానే ఆల మార్గము కనిపించేనే ఏ సైయ నిన్నో విన్నంతగానే ఆజ్ఞల మాగము కనిపించనీ నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన ద్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా ఏ శయ్యనీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే ఏ శయ్యనీ కృప లంచగానే నా శ్రమలు శ్రమలుగా కనిపించలేదే నీవు నాకిచ్చే ఆ మహిమ ఎదుట ఇవి ఎన్న తగిన వి కావే నీవు నాకిచ్చు ఆ మహిమ ఎదుట నే ఎవన్నదగిన వి కావే సుగణాల సంపన్నుడా స్తిగానాల వారసుడా జీవిను నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము నిత్యము స్వాదింతు నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా థ్యాంక్ యూ సిస్టర్ సూదు విశ్వ ప్రభ పర్చున్న దేవానికి దేవానికి సూతం వాక్యం నేర్చుకుని మీరు మాతో మాట్లాడి మహాత్మాజీవం శరంల ప్రభ మీరేళ్ళు మా ప్రవర్తనతో మీరు అధికారం మీకు ఇస్తే మీరు వెళ్ళి మని ప్రార్థించం దీవానికి మా సబుద్ధి తొలగించి బుద్ధి జ్ఞానం సరస్వతం మీ దగ్గర మీరే మాకు నడిపించే సహాయకాలుండి వెళ్ళగల చెదచే గ్రహించగల నీ మనసు దయచండి నా దేవా మన అంత్యకాలంలో వచ్చిన మా విమోచన దగ్గర దగ్గర ఉండే సుప్రభ భయంకర దినే సుప్రభ పరిశుధాత్మ దేవా మా మాట్లాడి నాతో మాట్లాడి పరిశుద్ధాత్మను సహాయం చేయమనిస్తున్నాడుతో మీన్ ప్రేజలు బ్రదర్ రెండో ఫస్ట్ నుంచ్రదర్ నూను కుమారుడైన యహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకొని చూడుడని వారితో చెప్పి ండి వారిని రహస్యముగా పంపను వారి ఇక్కడ చూస్తే ఎంతమంది పంపించడం కుమార్ చూద్దాం ఇక్కడ ఇద్దరు మనుషులను ఇద్దరు ఇది న్యూస్ చేసిన మీరు చూస్తాం మనం ఇది ఇట్లానే ఉంది మాధవి ఎరుకు అంటే క్షమించే దేశం అయితే ఎట్లా అంటారంటే మత్స్సు వార్త పద చూసి మళ్ళీ ఈ వాక్యం మన మన ప్రభుకి ఎట్లా పంపిస్తా చూసాం మత్స్సు వార్త పద యుద్ధం ఈ చూసాం సెవెంత్ వస్ బ్రదర్ వెళ్ళుచూ పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరుచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ట రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విదమైన రోగమును ప్రతి విదమైన వ్యాధిని స్వస్థ పచ్చుటకును వారికి అధికారం ఇచ్చెను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడ ఆంధ్రేయ జగదయ్ కుమారుడగు యాకోబు అతని సహోదరుడ యోహాను ఫిలిప్పు భర్తులమాయి తోమ శుంకరి అయినా మాత్రం మనం ఏడు ఏడు నుంచి పర్లోక రాజ్యం సమీపించింది ఏమంటాడు ఇక్కడ వెళ్ళుచు సిక్స్త్ నుంచి చదవట బ్రదర్ ఇస్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యుద్ధకే వెళ్ళుడి వెళ్ళుచు పర్లోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడికటించ రోగులను స్వస్థపరుచుడి చనిపోయిన వారిని లేపుడి పుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి దయ్యమును వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఈయుడి అలా ఇక్కడ మన ప్రభు ఏం చూస్తే అంటే ఈ లోకం సాధస్ ఏరుకు అంటే శపించ దేశం ఏరుకు అంటే శపించి ఈ లోకం అంతా ఏమైంది విగ్రహాన్ని శపించబడిది విగ్రహ శపించేది ఏ దేశంలో విగ్రహ ఉంటది అది శపించబడుతుంది దేవునికి ఉగ్రత కోపం అప్పుడు వస్తుంది కానీ మంచి గ్రహించలే స్థితిలో ఉంటారు కానీ అక్కడ చూస్తే ప్రభు జంతుడు వెళ్తుని చనిపోయి లేపండి అంటే చనిపోయిందంటగా కానీ ఆత్మలో చనిపోయిండ్రు ఈ లోకం పాపంలో చనిపోయిండ్రు కనుక వాళ్ళు లేపండి అంటే ఏం చేయాలా వాళ్ళు లేపడంటే ఏం నామం ఎప్పుడు ఒప్పుకుంటారో వాళ్ళు ఆత్మీయంగా లేపబడతారు గుడి వారు చెప్పిన నువ్వు వాళ్ళ ఆత్మీయులైతే తిప్పబడతారు ఈ వాక్యం అయితే ఇక్కడ యోషం చేస్తుంది ఇద్దరు వేగ వాళ్ళకు పంపించిందట చూసాం ఇక్కడ ఏరుకో యోష కనుమారుడైన నూనె కుమారుడు నీళ్ళలో మన ప్రభుకి సహజ ప్రతి ఒక్క పర్వత నీళ్ళలో మన ప్రభుకి సహజ అలా ఎందుకంటే పరమకారోషం పోతుండో ఒక నాయకుడు ఉండే వాళ్ళకమ్మ నాయకుడు ఏర్పచ్చి ఏం చేస్తుంది తన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు ఒక నాయకుడు పడికి తన తర్వాత తన ఇజ్రాయల్ పేరుకు నడిపించేవాడు కొత్త నిపుణులు ఏం చేస్తున్నా అందరు ఆత్మీయ ఇజ్రాయలే అందరూ ఏం జర సేవ చేయాలా ఈ శపించే దేశంలో ఏం జర రక్షణ స్వార్థ చెప్పాలి అయితే నూనె కుమార్ యోమంతుడు ఒక చూడండి ఇద్దరు మరణం చేద్దమా నూనె కుమారుడైన ఇద్దరు మనుషులను పిలిపించి వేక ఇద్దరు మనుషులు పిలిచి మీరు పోయి మీరు పోవాలా అలా ఇప్పుడు ఉండదు మీరు పోయి మనం పోతున్నాం కదా మనం పోతున్నాం మీరు పోవాలా అయితే ఆ దేశమును ముఖ్యము ఎరుకోను ఆ దేశం అంటే ఆ దేశం అంటే దేశంలో ఎరుకోను ముఖ్యముగా ఎరుకోను చూడడని వారితో చెప్పి దేశంలో పోయి ముఖ్యంగా ఎరుకొని చూసి మీరు రాదని చెప్తున్నాడు అక్కడ చూడమ్మా వారితో చెప్పి వాళ్ళు చెప్పి క్షితిము నొద్ద నుండి చిత్రీమవుతుందండి వారిని రహస్యముగా పంపెను అలా రహస్యంగా పంప ఇద్దరిని ఏం చేస్తే రహస్యం పంపా చూడండి ఎరుకోట్టుకుంది రహస్యం ఇక్కడ చూస్తే మనం పాత ఒక ఇస్త్రీ కోసం చూస్తున్నాం అయితే ఇక్కడ ఈ గమనించాలంటే మన పాత కానీ ఇస్త్రీ కోసం చూస్తున్నాం స్త్రీ ఎట్టా తన కుటుంబం తన బంధువులకు ఎట్టా కాపాడుకుంది అయితే చూస్తాం ఇక్కడ చూస్తే రహస్యంగా పంపించినప్పుడు ఇంకేం చూస్తాం వారు వెళ్ళి రాహాబను ఒక వేష్యేరి చేరి. వేదగా పోవాలి కదా రహాబ్ దగ్గర ఎందుకు చేరాలా వేరే పట్టణం కానీ రాహాబ్ దగ్గరనే దేవుడు వాళ్ళకు నడిపించినంట అది ఏమి అయింది వేష్య ప్రభు ఎవరు పాపంను రశించిపోతుంటారు తన సేవకులైన కానీ అక్కడనే నడిపిస్తారు రాబల వేష్య వాళ్ళు ఎక్కడ పోయినంట చక్కగా యోష పంపించినప్పుడు ఆ రాహుబను వేష ఇంట్లో చేరినంట చూసాం అక్కడ రాహుబను నొక ఇంట చేరి అక్కడ దిగగా అక్కడ దిగగా ఇంట్లో వేష ఇంట్లో దిగగా దేశమును వేగు చూచుటకు దేశం వేగు చూచకు ఇస్రాయిల్ వద్ద నుండి చదమ్మా దేశమును వేగు చూచుటకు ఇస్రాయేల్ యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎర్కో రాజునకు వర్తమానము వచ్చేను అలా సైతానికి తెలిసిపోయింది అంటే ఎరుకో రాజు అంటే ఈ లోకంకు వాడే కదా అవుది అయితే ఆయన తెలిసి ఆయనవి పంపించిందంట ఇక్కడ ఆయనవి తెలిసిపోయినట్టవల్ వాల్మి రహింటికి వచ్చింది జూడు మనం ఎప్పుడు పోతాడో దేవుడు ఎట్లా కాపాడుతాం ఎట్లా ఆలోచన మనం చూస్తాం మనం ఎక్కడ చూస్తాం మనం నిర్మాకాండం చూస్తాం ఆ రాజు మన ఆ రాజు ఏమంటాడు వీళ్ళ అంతా ఎక్కువైపోతున్నారు ఆ దాసిని పిలిచి చెప్తారు మగ పిల్లలతో సంపదని చెప్తారు చెప్పే వరకు ఏం చేస్తారు ఆ దాసిని పోయి రాజు చెప్తారు ఇజ్రాయల్ ఇస్రో చాలా చిరుకులే పై వరకు వాళ్ళు కనీరు అంటారు మనం ఎక్స్పోర్టర్స్ మనం చూస్తాం మనం ఎక్స్పోర్టర్స్ తో మొదలు మొదటి చూస్తాం మనం అయితే ఇక్కడ చూస్తే ఈ రాహాప్ దేవుడు తన ఊపి ఇచ్చిన అంట చూడు నుంచి ఎవరు వచ్చినట ఆ ఆ ఏరుకు రాజు ఇద్దరు పంపించినట వాళ్ళ సైనికుడుకు అతడు నీ యుద్ధకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపులకి తీసుకుని రమ్ము ఇట్లా ఇప్పుడు మాకు తెలిసిపోయింది పక్క నీ దగ్గర కదా ఆ ఇద్దరు మనుషులు బయటికి మళ్ళీ నేర్పక మాకు రప్పించి అని చెప్తున్నాను అప్పుడే రా దేవుడు తలంపు ఇచ్చినడు అప్పుడే ఇట్లా ఇంత వేగంగా బుద్ధిగా మాట్లాడుతుంది చూడండి ఆమె మాట మనం గమనించాలా దేవుడు ఎక్కడ పోయినా కానీ ఆయన తప్పించే దేవుడు ఆలోచించే దేవుడు ఆలోచన కడతా కదా అలా అయితే ఎనుకో క్షమించబడ్డా ఏం చేస్తున్నాం పోయి చూసుకున్నాం అని వేగవాళ్ళకి పంపించారు మన ఏతో ఆ రాహు ఇంటికి పోయింది అంటే రాహుబింటికు అక్కడ రక్షణ కలగాల పాత దినంలో చరికంగా రక్షణ కలగాల అయితే ఏ ఇంటికి పోవాలా నువ్వు ఆత్మధరణ నడిపిస్తే దేవుడు నడిపిస్తాడు అప్పుడు నడిపిస్తే ఆ ఇంటికి రక్షణ కలిసి అయితే అయితే వాళ్ళు చెప్తున్నారు రహార్ తోని ఆ సైనిక వచ్చి మా బెబ్బగ్రహం మాకు అప్పటికి చెప్పిము అంటే ఆ రహార్ చెప్పిన మాట మనం గమనించారు ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ ఎంత అంత బుద్ధిగా మాట్లాడుతుంది వారు వారు ఈ దేశం వేగు చూచుటికై వచ్చిన ఈ దేశమంత వేదిక చుటుకై వచ్చిదని వచ్చిరని చెప్పుటకు రాహాబున వద్దకు మనుషులను పంపగా పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి వారు దాచిపెట్టి మనుషులను ఆ యొద్దకు వచ్చిన మాట నిజమే ఏమంటుంది నిజమే తెలిసిపోయింది చూడండి దేవుడు తప్పించాలంటే వెంటనే మనుషులు తలంపు జ్ఞానం ఇస్తాడు మీరు తెలిసిపోయింది తెలుసుకుంది రా తెలుసుకుంది అరే రాజు తెలిసి రాజు నైన్టీగా మీరు వచ్చింది కరెక్టే ఇప్పుడు ఎట్లా చెప్పాలా ఆమె ఎట్లా ఆమె మాటల్లో అక్కడ మనం గమనించారు అక్కడ ఎట్లా తన బుద్ధి అక్కడ ఎట్లా మన ఎక్కువ చెప్తుంది అక్కడ గమనించారు ఏమంటారు అక్కడ నిజమే వారు నుంచి వచ్చిరో వారు ఎక్కడి నుంచి ఎరుగరు వారు ఎక్కడ నుండి నేను ఎరుగను నేను ఎదురుదైన చెప్తుంది అక్కడ వాళ్ళకు ఆ రాజు అని యొక్క సైనికులు వచ్చినప్పుడు వచ్చినాను కానీ నేను ఎరుగను చీకటి పడుచుండగా గవిను వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళి వెలుపలికి వచ్చింది నిజమే చీకటి పడినా గవిని అని చెప్తున్నాను వచ్చింది వాళ్ళు చెప్తున్నాను ఎంత మన క్విక్ గా మంచిగా దేవుని యొక్క బుద్ధి జ్ఞానంతో మాట్లాడితే స్త్రీ ఆ వారు ఎక్కడికి పోయిరో నేను నేను ఎక్కడ పోయిన నేను ఎరిగాను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందురు ఇది చాలా శీఘ్రంగా పోండి మీరు శీఘ్రంగా ఎదిగిన వాళ్ళు వారు పట్టుకోండి మీరు శీఘ్రంగా వెళ్ళిపోతుంది ఇప్పుడే అని అప్పుడు ఏం చేస్తుంది వాళ్ళకు ఆ సైనిక రాజు సైనికులకు చెప్తుందామా అని చెప్పి తన మిద్ది మీదకి ఆ ఎద్దుని ఆ మిద్ది మీదకి ఎక్కి ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్నా దాసి ఉన్నా వేసి ఉన్నా జనుప కట్టెలో వారిని దాచి పెట్టెను హలూయ కనికి వాళ్ళు వచ్చినా కాక దాని దాచి పెట్టెను హలూయ చూస్తే అప్పుడు చూసాం ఈమె ఈమె చెప్పిన మాటలు మనం ఇక్కడ గమనించారా మనమా ఆ మనుషులు ఆ మనుషులు యోర్ధాన తాటు రేవుల మార్గముగా ఆ మనుషులు యువరోధన దేవుడు మాట రేవుల మార్గముగా వారిని తరిమిరి తరిమిరియా తరుమ పోయిన మనుషులు తరుమపోయి మన మనుషులు బయలు బయలు తోడనే గవిని వేయబడిను బయలు గవిని పోయిను అలా వాళ్ళ చెప్పింది త్వరగా పట్టుకోండి వాళ్ళు వెళ్ళిపోతుంటారు చిన్న కనుక అక్కడ వాళ్ళ పంపించి మళ్ళా ఈళ్ళకు బయటికి మళ్ళా తీసుకొస్తుంది వేగ వాళ్ళకి తీసుకొస్తుంది ఇప్పుడు చూసాం మనం గమ్య ఆ వేగుల వారు ఆ వేగుల వారు పండుకొనక మునుపు ముందు ఆమె వారు ఉన్న మిద్దు మీద వారితో ఇట్లా నేను మార్చు ఆ వేగల వాళ్ళకి తీసి ఏమంటుంది ఇక్కడ యహోవా యహోవా ఈ దేశం మీకు ఈ దేశం మీకు ఇచ్చిస్తున్నానని మీ మాకు భయం పుట్టిననియు మీ వలన మాకు భయం పుట్టినను మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియూ నేను ఎరుగుదును నేను ఎరుగుదును ఇప్పుడు చెప్తుంది మీ మీ దేవుడ యుహం మా భయం మా ఇంత మాతకు మాకు ఇక్కడ ఇవ్వలకు ధైర్యం లేదయ్యా అని వేగ వాళ్ళతో చెప్తుంది ఈ వేగవాళ్ళ ఇంటరు అయితే చూసాం ఇక్కడ మీరు ఐగుప్తు దేశంలో నుండి మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట మీ ఎదుట యహోవ ఎర్ర సముద్రపు నీరును యహోవ ఎర్ర సముద్ర నీరును ఎలాగా ఆరిపోజేసినో ఆరిపో చేసినో యోధాన్ తీరమనున్నా యోధాన్ తీర అమోరీల ఇద్దరు రాజులైనా అమోరీల ఇద్దరు రాజులైనా సిహో అనుకును సిహో అనుకును ఓగ్గుకును ఓకును మీరేమి చేసి తీరు మీరేం చేస్తున్నా మేము ఇంటిని అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలన చేసి ఆ సంగతి మేము వింటిమి మీ ఇంటిని అలా కాదు ఇంటుంది అదే దేవుని యొక్క కార్యం ఈమె ఇంటుంది అలా ఏమంటుంది మీ దేవుడనే యోహ ఎక్కడ విజయం ఇస్తున్నయ్యా మేము వింటున్నాం మీ దేవుడైనా ఇహోవా ఎక్కడ పోయినా విజయం అక్క వాయిస్ వినపడుతుంది అక్క బ్రదర్ మీకు లేదు వినపడుతుందా వినపడతలేదు ఇప్పుడే ఇంతకు ముందుకే అదే నాకు వినపడలేదు మేబీ కాల్ వచ్చిందేమో మాదిరింత్ నుండి చదవంట మేము వినిప్పుడు మేము విన్నప్పుడు మా గుండెలో కరిగిపోయాను అలా మా గుండె కరిగిపోయినట్టు మన ఇంత మాత్రం ధైర్యమే లేదు అని చెప్తుంది అక్కడ ఇక్కడ అంటే దేవుడు ఎంత శక్తివంతం అని ఒక రా చెప్తుంది మనం ఇటు ఆత్మీయలో ఎదుగుతే దేవుని వాక్యం లేదు దేన్ని మేము భయపడమనం అయితే ఇక్కడ చెప్తుంది ఇక్కడ ఏమంటే మేము ఎంత ధైర్యం లేదయ్యా మీ దేవుడు చేసిన కారణంలో మాకు ఎంత మాత్రకు మాకు ధైర్యం లేదు మా గుండె కరిగిపోయినాయి అని చెప్తుంది అక్కడ మీ దేవుడైన యహోవా మీ దేవుడైన యహోవా పైన ఆకాశం పైన ఆకాశం క్రింద భూమి దేవుడే భూమి పైన ఆకాశమును పైన ఆకాశం భూమి దేవుడే అని చెప్తుంది మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యమే మాత్రము ఉండదు ఆ లలియ మీద ఎత్తి ధైర్యం ఉండదు అలియ మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అని దేవుని పొగుడుతుంది అలియ పాత అని చూడండి దేవుని ఎంత పొగడుతు రహా ఆ వేగ వాళ్ళు పొగుడుతూ ఇంటుండ వాళ్ళు ఎందుకంటే యోశవామి మనం చూసుకురాండి అని చెప్పిండు అయితే అక్కడ ఆమె చెప్తుందా నేను మీకు ఉపకారం చేసి తిని కనుక ఇప్పుడు నేను మీకు ఉపకారం చేసిను కనుక మీరును మీరును నా తండ్రి ఇంటికి చూడండి హలోని నా తల్లి ఇంటికి ఉపకారం చేసి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నిజమైన ఆనవాళ్ళనిచ్చి నా తండ్రియు నా తండ్రియు నా తల్లియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అన్నదమ్ములను నా అక్క చెల్లె చల్లును వారికి కలిగి ఉన్న వారందరూను వారికి కలిగిన ఇంకా బంధువులు ఉన్నారు వాళ్ళు కలిగిన అంటే నా కుటుంబం అంతా మా తల్లి తండ్రి అంతా కుటుంబం బంధువులంతా అని చెప్తున్నాయా చావకుండా బ్రతకనిచ్చి రక్షించావకుండా బ్రతికించి రక్షించినట్టుగా రక్షించినట్ట దయచేసి యుహోవ తోడని ప్రమాణము చేయుడ మీ దేవుడ తప్పకుండా ఈ దేశం ఇస్తుండ్రు ఈ దేశం ఏం చేస్తుండ్రు అంత నాశనం చేయబోతుండ్రు ఎందుకంటే మేము మీ దేవుడైనా యుహోవ ముగట ఎవరు నివ్వలేరు మీ ముగట ఎవరు నివ్వలేరు ఈ పట్నం నాశనంకు దిగిపోతుంది ఈ పట్టణంలో నేనైనా నా కుటుంబం ఏదైనా బంధువులైనా కానీ ఎవరు కాదు మేము బతకాలయ్యా బతికిన లేక మాకు ఆనవాన్ని ప్రామిస్ చేయమని చెప్తున్నాం అక్కడ మేము అందరూ బతకాల ఎట్లావి మీ దేశంలో వస్తారో తప్పకుండా ఈ దేశం మీ మీ దేవుడు మీకు ఇస్తున్నాడు అని అప్పుడు ఏం చేస్తుంది ఆ వేగవాళ్ళ నుంచి ఏం చేస్తుంది ప్రామి తీసుకుంటుంది చూడండి అలా ఈ కాలంలో మన బంధువులు మన కుటుంబం బాగా ప్రార్థించాల మనం ఒక్కరివి నరకం పోతాను వినతి నీ కల్లీని ప్రార్థన ఉపాస ప్రార్థన మరి ఒక్కళ్ళు అంద రక్షణ పొందాల అంద రక్షణ పొందాలి ఒక్కరు పొందాలా నా బంధువులు మిత్రులు ప్రార్థన చేయాలా ప్రార్థన ఏం చేస్తుంది ప్రార్థనే విజయం చేస్తుంది ప్రార్థన మనం ఏం చేస్తున్నాం కానీ ఎక్కువ ప్రార్థన విజయం పొందలేకపోతున్నాం ఈ వాక్యం ద్వారా నాకు వి దేవుడు హెచ్చరికిస్తున్నాడు ఎార్థన ప్రార్థన కానీ ఏమైనా ఆ సమస్యలో విజయం పొందగలం ఈమెం చేస్తుంది ఈ దేశం ఎట్లవి మీ దేవుడిని యోహోవా ఇస్తుంది కనుక మేము నశించిపోవద్దు సరిగ్గా అక్కడ నశించిపోవద్దు ఆత్మీయంగా చూస్తే మన కుటుంబం అంతా రక్షణ మన బంధువులంతా రక్షణ పొందాలా నేనైతే ప్రే మా మమ్మీ డాడీ వాళ్ళువి ప్రే చేస్తున్నాను మా మమ్మీ బంధువులు రక్షణ పొందాలా మా డాడీ వాళ్ళు పొందాలని ఎన్నో దిన ప్రార్థిస్తున్నాం దేవుడు దేవా వాల్వి ఎవరు సుప్రభ నా పర్సనల్ ప్రేయర్లో యుగం ప్రార్థన చేస్తూనే ఉంటాం దేవ ఇంతకుముందు పోయిన వాళ్ళకు బి కనుకని చూపించు దేవుళ్ళు ఇగం ప్రార్థన చేస్తూనే ఉంటాం ఫాసింగ్ ప్రేర్ చేస్తూనే ఉంటాం దేవుడు ఒక దీన్ని నడిపిస్తాను ఆ విశ్వాసం ఉంది కనుక మనం ప్రార్థన చేయాలా ప్రార్థనలు కలపాలా ఇక సమయం లేదు కనుక ఎక్కువ ప్రార్థన టైంకి వచ్చే ప్రార్థన ఇగం ప్రార్థన చేయాలా ఇగం ప్రార్థన చేయాలా అయితే ఇక్కడ ఏమంటుంది ఇట్లా బి మేము ఈ దేశం నశించిపోతుంది నశించిపోకుండా మీరు మాకు ఒక ప్రామేశమని ఆ వేగం వల్ల చెప్తుంది చూద్దాం ఇక్కడ అందుక మనుషులు ఆమెతో ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడలా మీ నువ్వు నువ్వు మా సంగతి వెల్లడి మీరు చావకుండునట్లు మీ చావుకున్నట్టు మీ ప్రాణములకు బదులుగా మీ ప్రాణం బదులుగా మా ప్రాణం ఇచ్చేదము ఒకవేళ మీ చావునట్టు మీ వెల్లడి చేయకుండా మా ప్రాణం ఇస్తామని ఏమైనా కానీ అని అక్కడ వినగ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు తెలుసుకున్నారు కనుక ఏమంటున్నాడు కదా యహోవా ఈ దేశం మీకు ఇచ్చినప్పుడు ఈ దేశం మాకు ఇచ్చినప్పుడు మాకు ఇచ్చినప్పుడు మాకు ఇచ్చినప్పుడు నిజముగా నిజంగా ఏము మీ మేము నీకు ఉపకారం చేసేదం అనలియ నిజంగా వచ్చినప్పుడు మేము ఏం చేస్తున్నాం నీ మీద ఉపకారం చేస్తున్నాని ఆ వేగ వాళ్ళు ఏం చేస్తున్నారు మాట ఇస్తున్నా అక్కడ ఆమె ఇల్లు ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారముల మీద ఉండెను అనలియ్య తన పక్క పట్టణం పాకారం మీద అంటే పైన ఉండేను ఇక్కడ చూసా ఆమె ప్రాకారం మీద నివసించున్నది కనుక ఆమె పాకారం మీద త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను అసలు ఈ తాడేసి కిటికీ ధర వాళ్ళకి దింపేను వేగ వాళ్ళు వెంటనే ఏం చేసిండ్రు ఆ తాడేసి కిటికీ ధర వాళ్ళకి దింపేసిందట జీతం అక్కడ ఆమె మిమ్మల్ను వారు మీకు ఎదురుగా వచ్చి మీకు తర్మబోరు మీ ఎదురుగా వచ్చేదను మీరు కొండలకు వెళ్ళి మీరు కొండలకు వెళ్ళి తర్మ పోయిన వారు తిరిగి వచ్చు వరకు మూడు దినములు అక్కడ దాగి ఉండి చూడు మూడు దినం అంటే చూస్తాం కదా మూడు దినం అంటే లాస్ట్ మనం చూస్తాం బైబుల్లో అయితే మూడు దినం ఏం మీరు ఇక్కడ దాగి ఉన్నాం తర్మకు మీరు ఇక్కడ దాగి ఉండాలని వాళ్ళు ఏం చేస్తున్నట చెప్తున్నట్టడ తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లాని ఆ మనుషులు ఇప్పుడు ఆలోచనది మేము ఈ దేశమునకు వచ్చి వారము మీ ఈ దేశంలో వచ్చే నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మా చేత విషయమై ప్రణామ ప్రమాణ మేము నిర్దోషం మేము నిర్దోషం నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి అలాలియా ఎర్రని దారం అంటే చూస్తాం చూడండి ఎర్రని దారం అంటే మనం చూస్తాం అలలియా ఈ మనం చూస్తాం ఎర్ర దారం అంటే మనం సత్వం సాధం మన ప్రభుకి సాధనం ఎర్రని అంటే అలా ఎర్రని దారం అంటే అప్పటి నుంచే చూపిస్తుంది మనం చూస్తాం కదా ఆ మరణ దూత ఉంచినప్పుడు ఏం చేస్తాం గొర్రపిల్లా రత్నం పెట్టుమని మోసతో చెప్పినప్పుడు ఎర్రని ఆ గొర్రపిల్లా రత్నం అంతా దూత పాలిపోయింది కనుక ఇక్కడ చూస్తే ఎర్రని దారం అంటే మన ప్రభుకి రత్నం సాధం మన ప్రభుకి సాధం సత్వం కనుక నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని నీ తల్లిని నీ అన్నాదమ్ములను నీ అన్నాదమ్ములను చెప్పిన దానికి అందరినీ నీ తండ్రి ఇంటి వారిని అందరిని నీ ఇంట చేర్చుకో నీ తండ్రి ఇంటి వారిని అందరిని నీ ఇంట చేర్చుకోను నువ్వు ఇప్పుడు చేర్చుకోను పిలుచుకొని నువ్వు చేర్చుకోము ఇక్కడ నీ ఇంటి ద్వారములలో నుండి నీ ఇంటి దారము నుండి వెలుపలికి వచ్చేవాడు వెలుపలకి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అసలు ఈ ఇరతార కడుతున్నాడు ఇరతడ నుంచి ఎవరు బయట పోయిన తాన తానే ఉత్తరవారు మేము ఉత్తరవారు కానని చెప్పను వచ్చే వరకు ఏం జానా మీరు మీ దాసుకొని ఉండాలా చెప్తుండు మూడు దిన వరకు ఏం జాన ఇక్కడ ఉండాలా ఆ వైఖ ఏం చేస్తుండ్రు ఆ రహత్తో నీ మేము నిర్దోషులగు నిర్దోషల మగుదము మేము నిర్దోషం అప్పుడు అవుతు అయితే నీ ధద్ద అయితే నీ ధద్ద నీ ఇంటనున్న ఎవరికే గాని నీతో కానీ ఏ అపాయం అయిన తగిలిన ఎడలా ఏ అపాయం తగిలి దానికి మేమే ఉత్తరవాదులము మేమే ఉత్తరవాదు నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడలా మా సంగతి వెల్లు చేసినా నువ్వు మా చేత చేయించిన ఈ ప్రమాణము నా చేత ఈ ప్రమాణం తాడు నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయములలో మేము నిర్దోషము కామని నిర్దోషం కామని కామని అందుకు ఆమె అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి మీ మాటను చెప్పున జర్నులుగా కానీ చెప్పి వారిని వెళ్ళని అంపెను వాళ్ళు ఎంపెను పను అలా జీవులు రహావేం చేసింది అలా ఎట్లావి ఏర్ప ఏమవుతుంది నాశ్యం పోతుంది ఉగ్రత అవుతుంది ఈ సరిగ్గా చూస్తే ఏం చేసిండు దేవుని యొక్క ఉగ్రత వస్తుంది కనుక నాకు రక్షణ కలగాలని వేక వాళ్ళు పంపిస్తుంది ఇప్పటివి ప్రభు ఏమంటూ ఇద్దరిద్దరి పంపిస్తున్న అక్కడ మీరు వెళ్ళడి పల్లోకి రాజ్యం సమీపించింది మనం వెళ్ళకపోతే ఆ వేగ వాళ్ళు రాకపోతే రాహకు రక్షణ కలగకపోతుండే అంటే మనం వెళ్ళకపోతే కుటుంబం ఈ లోకంలో మనం ఎక్కడ పోయినా కానీ వాళ్ళకి రక్షణ కలిగదు మనం పోవాలా ఆ కుటుంబంలో పోయి వాళ్ళకు స్వార్థ చెప్తే వాళ్ళకి రక్షణ కలుగుతుంది కనుక ఇక్కడ చూస్తాం జక్రాగంధంలో వ్యక్తి కోసం పోయినంట మనం ప్రభు జక్ర మనం జక్ర పుట్టి జక్రం లూక స్వార్థ నైన్టీన్త్ చాప్టర్ లూకన పోదప్పుడు ఫస్ట్ నుంచో బ్రదర్ ఫస్ట్ నుంచే ఆయన సంచరించుతూ ఆయన సంచరించుతూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి అలా జీవులను ఎరుకో అంటే శపించే దేశం కదా ఇంకా మన ప్రభు చేస్తున్నాడు ఆ శపించే దేశంలో ఏం సంచరిస్తున్నాడు అనే మన ప్రభు మన ప్రభు ఏం చేస్తున్నా సంచరిస్తు అయితే ప్రభు ఆత్మలు తెలుసుకున్నా ఆయన ఉన్న రక్షణ పొంతుడు ఒక ఆయన ఆత్మలు తెలుసుకున్నావు దేవుడు కదా అని సుస్థికర సమస్తం ఎరిగిన దేవుడు కనుక ఆ ఏరుకపు ఆయన సంచరించు దాని గుండె పోవచ్చుండేను దానితో పోవచ్చు నేను ఇదిగో ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడైన జక్క సుంకను గుత్తదారు అనే కాంట్రాక్ట్ వ్యక్తి కాంట్రాక్ట్ గుత్త గుత్త తీసుకుంటారు కదా కాంట్రాక్ట్ అనే గుర్త తీసుకుంటూ ఉంటారు మనం చూస్తారు వాళ్ళు అలా ఇక్కడ ఈ లోకంలో గవర్నమెంట్ తో గుర్త తీసుకొని నడిపిస్తూ ఉంటారు ఈ లోకం వల్ల ఇట్లా గుర్త తీసుకొని మరి తన పూట కొడి గడుపుతూనే ఉంటారు ఈయనవి ఒక గుర్తుదారనే కాంట్రాక్ట్ వ్యక్తి ఈయన పేరైంది జకరా ఎవరయో అని చూడగోరను కానీ ఏసు ప్రభుత్వం తెలియదు కానీ ఏసు ఎవరు ఉన్నాడైనా చూడగొనగాని అంటే ఆత్మలో ఈ ఆశ కలిగింది ఎవరు ఉన్నారీ వ్యక్తి అని ఏసుకుని చూడాలా పొట్టివాడైనందున పొట్టివాడైనా జనులు గుంపు గూడి ఉండటం వలన చూడలేకపోయను అసలు ఏసు ఏసుబ్రహ్మోస్తున్నాడు ఇంత జనాలా ఇంత గొప్ప గొప్ప జనాలా అని ఇంకా ఆశ కలిగినట చూడలేకపోతే ఇంకా ఆశ కలిగిన ఇట్లా పట్టుదల చూడాలా ఆయన ఎట్లావి నేను చూడాలా ఈ రోజు ఆయన పట్టుదల ఉంది ఎట్లావి నేను చూడాలా జనులు గుంపులు గుమ్మునే ఆయన పట్టివాడు కనుక ఆ గుంపులో యేసు ప్రభు కనబడతలేడు నాకు కానీ నేను ఎట్లావి చూడాలా ఎట్లావి చూడాలని ఏం చేస్తున్నట్ట అక్కడ యేసు ఆ చోటికి వచ్చినప్పుడు ఆ యేసు ఆ చోటికి వచ్చినప్పుడు నాలుగు అప్పుడు రానై ఉండే కనుక లేదా ఏసు ప్రభు ఆ త్రోమన రానున్నప్పుడు ఇప్పుడు త్రోను రానై ఉండేను కనుక ఏసు ప్రభు ఆ తో రాని ఉన్నాడు కనుక ఇంకా అతను ముందుగా పరిగెత్తి చూడండి ఆయన ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను అలా ఆయన చూటకు మేడి చెట్టు ఎక్కను అంటే కేసు ప్రభుని ఎట్లా నేను చూడాలా వ్యక్తి నేను చూడాలా చూడాలా అని ఏం చేస్తున్నంట పైనిచ్చి చూస్తా అని ఏం చేస్తున్నాడు ఆ మేడ చెట్టు ఎక్కినంట అక్కడ చూస్తాం మనం ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు ఆ యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి కనులెత్తి చూచి ఏసు వచ్చినప్పుడు ఆ పొట్టి జకర చెట్టు మీద ఉన్నాడు అక్కనే ఆగిపోయినంట యేసు ఆ చెట్టుకునే ఆగిపోయి ఆ ఏసు ఆ జక్రాన్ని చూస్తున్నాడు నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా నేడు ఈ రోజే నీ ఉంట ఉండరని జక్రాతో చెప్పను అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకు నేను అలియా ఏసు ప్రభు మాటలు ఏమి సంతోషంతో చేసుకును ఏసు ప్రభు జకరా పేరు పిలిచినకు జక్రకు ఎంతో సంతోషం వచ్చి దిగి ఏం చెప్తున్నాడు ఆ జకర అందరూ చూచి అందరూ చూచి ఈయన ఈయన పాపలో పాపి అయిన మనిషిని యొద్ బస చేయవల్లనని చాలా సనుగుకొని చాలా ఆత్మలో సనుకుంటున్నారు పాపి అయిన మనిషి దగ్గర చాలా బస చేస్తున్నాడు పాపి అంటే ఏంది ఈ జక్ర అని బేసిక్ టెక్స్ టెక్స్ తీసుకువారు అందరు తెలిసి నా పాపి ఆయన దగ్గర బస్సు పెడుతుంది మేము నీతి మంత్రులు కదా ఈయన దగ్గర బస్సు చేస్తున్నది అని వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకుంటారంట అక్కడ చూసాం మనం నిలువబడి జక్కయ్య నిలబడి చేసు ప్రభు గట ఇదిగో ప్రభువా ఇదిగో ప్రభువ వెంటనే ఆత్మలో గుర్తుపట్టిన జక్కర దేవుడు ఆకర్షించలేదు ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము బీదలకు వాళ్ళని నాస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను ఇప్పుడు తెలుసుకున్నారు జక్ర దేవుడు ఆక్రహించినప్పుడు జక్ర ఏం చేస్తున్నాడు నాస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను ప్రభావా నేను ఎవరి యుద్ధనైనా అన్యాయముగా దేని తీసుకుని ఏడలా అలా అయితే ఈ జక్ర ఎట్లా చేస్తున్నా అన్యాయంగా నడుచుకుంటున్నాడు జక్ర అంటే చూస్తాం మరి ట్యాక్స్ ఆఫీసర్ ఇంకా లంచం పూర్చుకుంటేమో అన్యాయంగా తీసుకుని తీసుకుని ఎడలా అతనికి నాలుగు నాలుగు అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను అలా నాలుగంతలను చెల్లించాను ఒక్క మన ఒక్క పర్సెంట్ తీసుకొని రెండు పర్సెంట్ నాలుగు పర్సెంట్ అని తన యేసు అన్ని ఒప్పుకుంటున్నా ఆయన ప్రభా నాలుగు పర్సెంట్ నిశ్చిస్తా నాస్తిరో సంగరిగిస్తా అని ఆయన ఇప్పుడు ప్రభు ఆయనకు చూస్తున్నాడు వెంటనే యేసు అందుకే యేసు ఇతడును అబ్రహాం కు అబ్రహాం కుమారుడే ఇతడు అబ్రహాం కుమారుడే ఎందుకనగా ఎందుకనగా ఇంటికి రక్షణ రక్షణ వచ్చింది అలూయ్య ఆ ఇంటికి ఏమొచ్చినంట రక్షణ వచ్చింది అలూయ్య చెప్పంటే ఆ ఇంటి ఒక్క ఆత్మ కోసం పోతే ఏం చేసిన ప్రభు ఆ ఇంటికి నేడనే రక్షణ వచ్చింది అలలియ ఒక్క ఆత్మ ఇంటికి పోయి మేము చేస్తుంది ఒక్క ఆత్మ రక్షణ పొంది ఆ ఇంటి రక్షణ వస్తుంది ప్రార్థన చూస్తాయి ఇక్కడ నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఒక్క ఆత్మ కోసం చేసిన అందరికీ ఒక్క ఆత్మ కోసం పరిగెత్తి నేడే ఇంటికి వచ్చిందని ప్రభు చెప్తున్నా అంటే జక్ర ఏం తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు ఒప్పుకొని ఇడిచి పెట్టివాడు ఉంది అలా ఆయన ఒప్పుకున్న తర్వాత మన ప్రభు చెప్తుంది నేడే ఈ రోజు ఇంటికి రక్షణ వచ్చింది ప్రభుకు పోకపోతే జక్రా దగ్గర పోకపోతే జక్రాకు రక్షణ కాకపోతే ఆ వేగవాళ్ళు పోకపోతే రాహకు రక్షణ కాకపోతే నీడలో అప్పుడు ప్రభు చెప్తున్నావు ఏం చెప్తున్నాడు కింద చూడమా జ్యూసీ మైన మూజాం నశించిన దానిని నశించి దానిని వెతికి రక్షించటకు వెతికి రక్షించకు వంశ కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను మనిషి కుమారుడు ఏమిటంటే నశించేదాన్ని వెతికి రక్షించడు వెతికినంట మనం వెతికలే ఆయన మన మన కోసం వెతికినడు ఎవరు ఎవరో ధర వచ్చి సువార్థ చెప్పిన ఏమొచ్చింది మనకు రక్షణ వచ్చింది నేనైతే వెతకలే ఒక సిత ధర సువార్థ చెప్పింది వచ్చి బలపరిచి ప్రార్థన నేర్పించి బైబిల్ ఎట్టాల నేర్పించి సువార్త చెప్పింది సత్యాన్ని చూపించింది మా కుటుంబంలో కొంత రక్షణ పొందినరు ఆమె రాకపోతే నేను మీ ఇప్పటి నేను ఈ భూలోకంలో ఉండకపోతుండే ఎంతో మంత మంత్రశక్తితో బయంతిగా పీడివాడు ఫస్ట్ మంత్ర శక్తిలో మా చెల్లెని చంపినారు కాల్చుకుని ఒక చెల్లె మాకు నాలుగు చెల్లెలు నా ఫోర్ సిస్టర్ ఫోర్ ఫోర్ బ్రదర్స్ మామీ డాడీ టెన్ టెన్ మెంబర్మెంట్స్ కనుక ఆ కుండంలో మన ఆమె ఆమె ధర దేవుడు ఏం చేసినాడు మా మమ్మీకు పట్టుకున్నాడు మమ్మీ ధర నన్ను పట్టుకొని రక్షణ సందేశం మమ్మించి దేవుని ఏం చేసినా ఆకరించి దేవుని యొక్క వచ్చి వార్త చూస్తుండ్రు మనం మీ పోకపోతే నశించిపోతాం మనుషులు అలా మనం మీ నశించిపోతుంది మన బంధువుల కుటుంబం ఎవరిని నశించిపోద్దు ఈ నీ బాధ్యత ఆ వేగ వాళ్ళది ఎట్లా మూరబెట్టింది ప్రభు దగ్గర మనం మూరబెట్టాలా అయ్యా నా బంధువులు నా మమ్మీ డాడీ సరస్వతం రావాలా వాళ్ళు పరిశుభా పనుకోవాలా నీకు తెలుసుకోవాలా కాలం ఉంచి గోజాడితే తప్పకుండా మన ప్రభు నమ్మగరే దేవుడు కనుక కన్నీరు ప్రార్థిస్తే తప్పకుండా పతి కుటుంబం రక్షిస్తాడు మన బంధువులకు రక్షిస్తాడు దేవుడు ఇచ్చిన వాక్యం తీర్చున్నాక అమీన్ ప్రజల థ్యాంక్ యూ అన్నా మాధుర సిస్టర్ ప్రజల సిస్టర్ ప్రజని ప్రే చేయమండి అక్క సరే చెప్తే అన్నకి ప్రే చేయమని మనుజున వాక్యం విషయంలో ప్రార్థించండి ప్రేరాంశ్రభ నాదేవానికిప్రభ నీ రాక సమీపం యేసుప్రభ నాదేవానికి శ్రోతం ప్రార్థన చేయాలి యేసుప్రభ నా ఒక్క ఆత్మ మీ నశిపోతానికి మీకు ఇష్టం లేదు అదే ఉంది కలిగినాం ప్రభా మాకు మీ ఆత్మ బంధుడైనా కానీ ఎక్క పొరుగు వాళ్ళు ఒక్క ఆత్మని నశించిపోద్దు దేవాన్ని కనికరం కృప మా చూపించండి సుప్రభ మీరు పంపండి సుప్రభ మీరు వెళ్తాం దేవానికి మీ ఆత్మ నడిపిన నడిపించండి మా సుబుద్ధి తొలగించి దేవాన్ని దగ్గర కూర్చొని వేడుకోవాలా మీరు నడిపించండి మేము స్వార్థ చెప్తాం మీ సుప్రభ దేవా మాకు సాయం చేసి మీ యొక్క స్వార్థ చెప్తాను మీరు మాకు అందరికి నడిపించమని నాకు మీరు నడిపించమని ఏసృన్ అక్క ప్రే చేస్తున్నా చేయండి మధుర అంశాలు పంపిన చూడం చూస్తున్నా చూస్తున్నా పశుద్రమేణే తండ్రి దేవా నీకు స్థితులు స్తోత్రాలు ఇస్తా బ్రవ్వ ఇగో తండ్రి ఇదిగోతండి విజ్ఞాపన అంశాల ద్వారా మీ పాదాల దగ్గరికి వచ్చినాం ప్రభా ఇదిగో తండ్రి ప్రార్థించిన ప్రతి అంశానికి మేము జవాబు పొందుకోవాలి ప్రభా ఇదిగో తండి మేము సమాధానం పొందుకోకుండా అడ్డగిస్తున్నాం ప్రతి ఒక్క సైతం అందగా శక్తుల్ని సూకరిస్తున్నాము పాత్రలు బంధిస్తున్నాం ప్రభా ఇగో తండ్రి మీ యొక్క శాంతి సమాధానం నెమ్మది తెచ్చండి ఎసుప్రభ ప్రార్థించిన ప్రతి ఒక్కదానికి మేము సమాధానం పొందుకోవాలి వేసు మీరే సహాయం తెచ్చండి మీ ఆత్మ నింపిన ప్రభ గొప్ప కార్యాలు జరిపించండి ఏసుప్రభ ఇదిగోతండిసుప్రభ శృతి సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి వేసు ప్రభా ఇదిగోతండి ఆ గాల్ గాల్ బ్లాడర్ల రాళ్ళు కరిగిపోవాలి ప్రభా ముట్టండి స్వస్థ పచ్చని వేసే ప్రభా వేసే పొందిన గాలి స్వస్థతం చేసే ప్రభా నీ గాయ పడ్డాస్త ఆ సిస్టర్ ముట్టండి ప్రభా ఆ రాళ్లను వేసుకున్న కరిగిపోయే టాయిలెట్లను బయటికి వెళ్ళిపోవాలి ప్రభా ఇదిగోతండి స్వస్థ పచ్చు మీరే ప్రభా మీకు అసాధ్యం ఏది లేదు మీకు సమస్తం సాధ్యం ప్రభా మీరే ముట్టి స్వస్థపచ్చిన ప్రభావ ఆ ఇంట్లో రక్షణ కార్యం జరిపించండి ప్రభావ ఇగో తండ్రి తనను బట్టి ఆ కుటుంబం అంతా రక్షణ మార్గంలోకి సహాయం తెచ్చేయండి ప్రభావ వాళ్ళు కాస్తున్న ప్రత్యేక అవసరత్తులు తీర్చండి ప్రభావ మీరే ఆ ఇంట్లో గొప్ప కార్యం జరిపించమని ఏసుకృష్ణ తండ్రి అలాగే తండ్రి గిర్దు బ్రదర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ బ్రదర్ గారి ప్రభావ నెక్ ప్రాబ్లం గురించి ఇదిగో తండీ నెక్ సర్జరీ జరగకుండా మీరు ముట్టండి స్వస్థ పచ్చని వేస్తే ఇగో తండీ ఇదిగో తండీ ఆ మీకు ఆ మీరు పొందిన గాయ స్వస్థ ప్రభా నీ గాయపడ్డ చేతితో ప్రభా నెక్కు ముట్టండి ప్రభా సంపూర్ణ స్వస్థ హీలింగ్ దయచండి చేసు ప్రభా ఇదిగో తండీ ఆ కుటుంబం అంతా రక్షణ అనుభవంలోకి రావాలి సు ఇదిగో తండీ ఇంకా నీ సేవలో బలంగా వాడబడాలేసు ప్రభా ఇదిగో తండ్రి నశించిపోయి ఆత్మ రక్షించి ఆత్మ జాలలాగా ఉండాలేసే ప్రభా ఆ కుటుంబంలో మీరు గొప్ప జరిపించండి వేసు ఇదిగో తండ్రి వెంకటమ్ సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా సిస్టర్ గారిని ముట్టండి ప్రభా చేతులు చేతుల వాపు కాళ్ళ వాపు తగ్గిపోవాలి ప్రభా ఇదిగో తండ్రి ఏసు ప్రభా ఎక్కడ ఉన్న తుమారు కనకాల వరకు ఎక్కడైతే వాపులు ఉన్నాయో వాపులన్నీ మీరు ముట్టండి స్వస్థపచ్చని వేసు ప్రభా ఏస్రభ ఇక అసాధ్యమైంది ఏది లేదు ప్రభా సమస్తం సాధ్యమే ప్రభా స్వస్థ పచ్చు ఇవే ప్రభా ఇదిగో తండ్రి ముట్టండి స్వస్థ పచ్చని తన భర్త గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ తను తాగుడు మానాలి ప్రభా ఇదిగో తండ్రి వేసు ప్రభాని ఎందు భయభద్రకాలు జీవించాలే సు ప్రభా తన మారు పొంది రక్షణ తీసుకోవాలి ప్రభా ఇదిగో తండ్రి చెడు వ్యసనాల నుండి దూరంగా పారిపోవాలి సు ప్రభావ వాటిని ఆశయించుకోవాలి ప్రభా అశయం పుట్టాలి ప్రభా ఇగో తండ బ్రదర్ తో మాట్లాడండి ప్రభా ఇదిగో తండ్రి ప్రతి చెడు వ్యసనాన్ని విడుదల దయచండి ప్రభావ ఇదిగో తండీ తను మారు పొంది రక్షణ తీసుకోవాలి ఆ కుటుంబం అంతా రక్షణ సహాయం తెచ్చండి వేసు ప్రభా భయన బాయ్ సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా తన నోట్ క్యాన్సర్ తో బాధపడుతుంది ప్రభా తను ముట్టండి స్వస్థపరచం లేసు ప్రభా ఇగో తండ గొంతులో ప్రభా క్యాన్సర్ ను విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థ హీలింగ్ దయచేయండి సుప్రభ ఏ వ్యాధి అయిన ప్రభా నువ్వు స్వస్థ పచ్చు దేవుడు ప్రభా నీకు అసాధ్యమంది అంటే ఏది లేదు ప్రభా ఇగో తండ్రి తనకు మంచి స్వరం దయచేండి తన పాటలు పడాలి ప్రభా ఇగో తండ్రి సుప్రభ నీ స్వార్థను ప్రకటించాలేశ్రభ తనకు మంచిగా ప్రభ గొంతు హీల్ అయ్యేటట్టు చేయండి ప్రభా ఇగో తండ్రి నీ వాడబడాలి ప్రభావ కుటుంబం అంత రక్షణ అనుభవంలోకి వచ్చేటట్టు సహాయం దయచేడు ప్రభావ ఇగో తండ కుటుంబంలో గొప్ప కళ జరిపించండి తను బట్టి ఆ కుటుంబం అంత రక్షణ అనుభవంలోకి వచ్చేటట్టు సహాయం దయచేయండి సుప్రభ అలాగే తండ్రి ప్రమలమ శిష్ట గారి గురించి ప్రార్థిస్తున్నాం ఏసు ప్రభా ఇదిగోతండి గొంతుల గడ్డను విడుదల దయచండి సంపూర్ణ హీలింగ్ దయచండి ఏసు ప్రభా ఇదిగోతండి ఏసు ప్రభా ముట్టండి స్వస్థపచ్చండి ప్రభా ఇదిగోతండి ఆ కుటుంబం అంతా రక్షణ అనుభవంలోకి వచ్చినట్టు సహాయం దయచండి ప్రభా ఆ కుటుంబంలో ఏ అవసరం అనే అవసరాలన్నీ నువ్వు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా అవసరతను తీర్చండి సంపూర్ణ హీలింగ్ దయచండి ఏసు ప్రభా అభిగ్న పాప గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ పాప ప్రభా పిట్స్ నరాల బలతో బాధపడుతుంది వేసు ప్రభా ఆ బిడ్డను ముట్టండి స్వస్థపచ్చండి వేసు ప్రభా ఏసు ప్రభా కలో పొందిన గాయల ధర స్వస్థతుంది ప్రభా నీ తండ్రి స్వస్థపచ్చిన ప్రభా ఇగో తండ్రి తన తండ్రి విశ్వాసంతో ఆ రోజు ప్రభ తీసుకొచ్చి ప్రార్థన చేపించాడు ప్రభా ఇగో తండ్రి విశ్వాసం సహితమైన ప్రార్థన రోగిని స్వథపరిచిద్దనా ప్రభావ ఇక తండ్రి ఏసు ప్రభావ ఆ స్వస్థ ఇంట్లో దయచేయండి ప్రభా ఇదిగో తండీ ఆ కుటుంబంతో ఆ బిడ్డను బట్టి రక్షణానుభవంలోకి వచ్చేటట్టు సహాయం తెచ్చండి ప్రభావ ఇగో తండ్రి మీరే గొప్ప కార్యం జరిపించండి ప్రభా నీ దగ్గరికి వచ్చిన వారిని ఎక్కువనే ఉత్తి చేతతో పంపలేదు ప్రభా ఆ బిడ్డను కానీ ముట్టండి స్వస్థపచ్చిన ఆ బిడ్డ బది నుంచిగా ప్రభావ చదువుకోవాలి ప్రభా మంచిగా ఎదగాలి ప్రభావ జ్ఞానం వేసిన నీ దయ మనుషులు దయందు వదిలినట్టు సహాయం చేయించండి ఏసుపభా ఇగో తను ఈసారి మేము వెళ్ళినప్పుడు ప్రభావ తండ్రి సాక్ష్యం చెప్పే కృపను దయచేయండి ఏసూ ప్రభావ ఆ ఇంట్లో గొప్ప కార్యం జరిపించండి ఏసప్రభ అలాగే తండ్రి సుందర బ్రదర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి లివర్ సమస్య బాధపడుతున్నాం ప్రభా ఇగో తండ్రి ముట్టి హీలింగ్ చేసినందుకు వందన లేదు ప్రభా ఇంకా ప్రభా ఒంట్లో ఏమైనా బలినేతలు ఉంటాయి బలినేతలను విడుదల దయచేయండి ఇదిగో తండ్రి గొప్ప కార్యాల ఇంట్లో జరిపించిన ప్రభావ తన చెడు వ్యసనాలను విడుదల పొందుకోవాలే ప్రభా ఇదిగో తండ్రి లేసు ప్రభా ఇదిగో తండ్రి పాపను చూసి ఇదిగో తండ్రి అస ఇచ్చుకోవాలి ప్రభావ ఇదిగో తండ్రి అసహం పుట్టేటట్టు చేయండి ప్రభని ఎందు భయభత్త కలిగి జీవించాలి ప్రభా అటువంటి ఆత్మను దయచేయండి ప్రభావ ఇదిగో తండీ ఇంట్లో నీ యొక్క పనులకు శాంతి సమాధానం దయచేయండి ప్రభా తావస పనులు వచ్చినట్టు సహాయం దచ్చండి సుప్రభ అలాగే తండ్రి అత్తగనగానే మీరు జ్ఞాపకం చేసుకోండి సుప్రభ ఇగో తండ్రి కాళ్ళలో ప్రభావ మీరే ముట్టండి స్వస్థపరచండి షుగర్ నార్మల్ వచ్చినట్టు సహాయం దచ్చండి ప్రభా ఇగో తండ్రి ఇంకా ప్రభావ సేవలు వాడబడాలి ప్రభావ నీ పరిచయంలో బలంగా వాడబడాలి ప్రభా భార్య భర్తలు ఇద్దరు సహాయం దచ్చండి నీ ఆత్మతో నింపండి ప్రభా ఇదిగోతండి ఏ సుప్రభ ఇదిగో తండ్రి ఏసు ప్రభా గొప్ప కార్యాలు జరిపించండి నశించిపోయి ఆత్మ ఆత్మ జాలులాగా ఉండాలి ప్రభా ఇదిగో తండీ అటువంటి గొప్ప కార్యాలు జరిపించండి ప్రభావ ఇదిగో తండీ సంపూర్ణ స్వస్థ దయచేయమని ఇదిగో తండండి ఇంట్లో గొప్పకాయ జరిపించు మని ఏసుకృష్ణ పెట్టాం తండ్రి అలాగే తండ్రి పద్మశ్రీస్ట గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆంటీ గారితో మేము మాట్లాడినప్పుడు ప్రభా ఆంటీ గారు ఇదిగో తండ్రి సాక్ష్యం పంచుకున్నా ప్రభా కొద్దిగా మెరుగుపడిందన్న ప్రభా ఇదిగో తండ్రి ఇంకా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ప్రభా ఇదిగో తండీ తనకు మేమైతే సువార్థ చెప్తున్నాం ప్రభా సమయం దొరికినప్పుడల్లా ప్రభా దాన్ని ఇదిగో తండీ మీరు నీరు కట్టి ఫలింప చేయండి వేసు ప్రభా ఇదిగో తండి ఏసు ప్రభా వాకి విన్నప్పుడు ప్రభా ఇదిగోతండి మేము చెప్పినప్పుడు ప్రభా వినగల చోవులు దయచండి వేసు ప్రభా తప్పించుకొని వెళ్ళకూడదు ప్రభా ఇదిగోతండి ఏసు ప్రభా వినగల చెవులు దయచేయం సుప్రభ అలాగే తండ్రి తన ఒంట్లో ప్రత్యేక బలతను విడుదల దయచేయండి ప్రభా కుటుంబం అంతా ప్రభావ నేను ఎరిగి నేను తెలుసుకోవాలి ప్రభా తెలుసుకొని ప్రభా వాళ్ళు మారు మూసుకుంది రక్షణ తీసుకోవాలి ప్రభావ కుటుంబంలో గొప్ప రక్షణ జరిపించండి వేసు ప్రభా అలాగే తండ్రి తన కోడలైన ప్రభా కళ్యాణ్ అక్కడ గురించి ప్రార్థిస్తున్న ప్రభా అక్కడ ముట్టండి స్వస్థపచ్చండి వేసు ప్రభా కిడ్నీలో ప్రభావ ఇదిగో తండే నీరు అలాగే వాపు నుండి విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభావ రిస్టారేషన్ దయచండి ప్రభా ఇదిగో తండీ దాని బ్రెస్ట్ లో ఏదైతే ప్రభా గడ్డ ఉంది వేస్తూ కృష్ణనామలు ఆ గడ్డ కరిగిపోవాలి ప్రభా ఇగో తన్ని ముట్టండి స్వస్థపాక్షన్ తన వేసుకునే ముందులో ప్రభా మీ రక్త ప్రోక్షం దయచేయండి ప్రభా సంపూర్ణ హీలింగ్ దయచేయండి ప్రభా ఇదిగో తండ్రి అక్కగానే మీ స్వార్థ ప్రకటించాలి ఇగో తండ్రి తనగానే తను మారుతుంది ఇదిగో తండ్రి పాపాలను విడిచిపెట్టి మారుస్తుంది రక్షణ తీసుకున్న సహాయం చే ప్రభా కుటుంబం అంతా రక్షణ అనుభవంలో వచ్చే సహాయం దయచండి ఇస్తే ప్రభా అలాగే తండ్రి రెజినెన్స్ షా గారి గురించి ప్రార్థిస్తున్నారు ప్రభా తండ్రి వాళ్ళు గారిని సాక్ష్యం పంచుకున్నారు ప్రభా ఆపరేషన్ ప్రస్తుతానికి అయితే అవసరం లేదని చెప్పారు ప్రభా ఇదిగో తండీ ఇదిగో తండ్రి మీరు స్వస్థపచ్చినందుకు వందనాలు ప్రభావ ఇదిగో తండ్రి మళ్ళీ ప్రభా ఇంకే ఆపరేషన్ లేకుండా ప్రభా సంపూర్ణ హీలింగ్ దయచండి ఇస్తారు ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని చెప్పాలి ప్రభా డాక్టర్లు ప్రభావ ఇదిగో తండీ మీరే అక్కడ ముట్టి స్వస్థపచ్చినందుకు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి ఎస్తు ప్రభా కుటుంబం అంతా ప్రభు రక్షణ అనుభవంలోకి వచ్చారు సహాయం దయచండి తన కుమార్ జ్ఞాపకం చేసుకోండి ఇస్తే ప్రభావ తండ్రి కాల్ ఆక్సిడెంట్ ఎంత ప్రభావ ఇరిగి ఉంది ప్రభావ ఇది గో ఇదిగో తన్ని మళ్ళీ తను లేవాలి ప్రభావ నడవాలి ప్రభా కాలేజీకి వెళ్ళాలి ప్రభా ఇదిగో తను మంచి చదువుకోవాలి ప్రభావ ఇదిగో తండ్రి కుటుంబంలో మీరే గొప్ప కార్యాలు జరిపించండి ప్రభావ కుటుంబం అంతా ప్రభావ మోసం మోసు పొంది రక్షణ తీసుకున్న కృపను దయచేయండి వేసు ప్రభా రక్షణ కార్యం ఆ కుటుంబంలో జరిపించండి ప్రభావ ఇదిగో తండ్రి బ్రదర్ అనిల్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ అనిల్ గారిని ప్రభావ ముట్టండి హార్ట్ ముట్టండి ప్రభా బ్లాక్స్ ఏదైతే ఉన్న ప్రభావ ఏ సూకిస్తున్నా ఖరిగించండి ప్రభావ సంపూర్ణ హీలింగ్ దయచేయండి వేసు ప్రభా కలోచి పొందిన గాలి స్వస్థుంది ప్రభా నీకు గాయపడ్స్తుంది ముట్టండి స్వస్థపచ్చండి ప్రభావ కుటుంబం అంత రక్షణ అనుభవంలోకి సహాయం చేస్తారు ప్రభా అలాగే తండ్రి మల్లేశ్వరమ సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి తన నడు నొప్పుల గురించి ఎంతో బాధపడుతుంది ప్రభా ఇదిగో తండ్రి ఆపరేషన్ ఫెయిల్ అయిన ప్రభా కానీ ప్రభ ఎంత నొప్పితో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు ప్రభా తనకి ఇదిగో తండ్రి కొద్దిగా ఓటు వచ్చిందని ప్రభా తను సాక్ష్యం పంచుకుంది ప్రభా ఇంకా సంపూర్ణ హీలింగ్ దయచేయండి ప్రభావ తన కన్నీటిని తోడండి ప్రభా కుమారులు ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళు కానీ మానం తీసుకోవాలి ప్రభా ఇదిగో తండేసు ప్రభా ఎందు భయభత్త కలిగి జీవించే జీవితం దయచేండి ప్రభా ఆంటీ గారు ప్రభా పని పోతున్నప్పుడు రాకపోన తోడు ప్రభా పగలు ఎండల దెబ్బ రాత్రి మండల దెబ్బలని తగలకుండా అగ్ని కంచి కాపుదాలు దయచేయండి ప్రభా ఇంకా విశ్వాసాల వద్దినటు సహాయం దయచండేసి ప్రభా ఆ కుటుంబంలో మీరే గొప్ప జరిపించండి ఇసు ప్రభా అలాగే తండ్రి రేణుకా సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇగో తండ్రి షోల్డర్ పెయిన్ తోటి బాధపడుతున్న రేసు ప్రభ ఆంటీ గారిని ముట్టండి స్వస్థ పచ్చండి వేసు ప్రభా ఆ కల్లోసిన పొందిన గాయ స్వస్థతుంది ప్రభా నీ ముట్టండి స్వస్థ పచ్చం చేసు మంచి హీలింగ్ దయచేయండి వేసు ప్రభావ నీ సేవలు బలంగా వాడబడాలి మంచి అరుగుదల అవ్వాలి ప్రభా సంపూర్ణ ఆనంగ దయచేయండి ప్రభావ ఇదిగో తండ్రి ఆ ప్రాంతం అంతా ఇదిగో తండ్రి సువార్త ప్రకటించాలి ప్రభావ ఇదిగో తండ్రి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి నేను రక్షణ మార్గంలో నడిపించాలేసు ప్రభా అలాగే తండ్రి బ్రదర్ గారిని జ్ఞాపకం చేసుకొని ముట్టండి స్వస్థ పచ్చని ఇంకా నీ పర్లోక జ్ఞానంతో నింపండి ప్రభావ ఇదిగో తండే ఆ గొప్ప కార్యం జరిపించండి ండి ఇదిగో తండ్రి వాళ్ళిద్దరు ప్రభా ప్రాంతాన్ని అంతటిని ప్రభావ ఇదిగో తండ్రి సువార్థ ప్రకటించాలి ప్రభావ వాళ్ళందరూ మార్మ రక్షణ తీసుకొని కృపను దయచేయండి ప్రభావ నీ బలంగా నీ సేవలో వాడుకోమని మంచి ఆరోగ్యం దయచేయండి మన ఏసు కృష్ణాములు అడుగుతున్నాం తండ్రి అలాగే తండ్రి వేసు ప్రభా దేవి శిష్ట గారి గురించి ప్రార్థిస్తున్నాం ఎసో ప్రభా ఇదిగో తండి అక్కగాని ఇప్పుడు దాకా ముట్టి స్వస్థపచ్చినందుకు వందనాలు వేసే ప్రభా ఎటువంటి సర్జర్ లేకుండా కాపాడుతున్నందుకు వందనాలు ప్రభా ఇదిగో తండీ ఈసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎటువంటి సర్జరీ అవసరం లేదని చెప్పాలి ప్రభా సంపూర్ణ హీలింగ్ దయచండి వేసే ప్రభా తన విశ్వాసంతో ప్రార్థిస్తున్న ప్రభావ ఇదిగో తండీ విశ్వాస సహితంలో ప్రార్థన రోగిని స్వస్థపచ్చిద్దనా ప్రభా ఇదిగో తన తన ముట్టండి స్వస్థపచ్చిన ప్రభా గొప్ప కార్యం జరిపించండి ప్రభా ఇదిగో తన తన భర్తను ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తను చెడు వేసన విడుదల పొందుకోవాలి ప్రభావ తన మాంసపంధ యాక్షన్ తీసుకోవాలి ప్రభా బాల భర్తల మధ్యని ఇదిగో తండ్రి మంచి అన్యోన్యత దయచేయండి ప్రభావ ఇదిగో తండీ తన భర్త ఆమెను కొట్టకుండా ప్రభా ఇదిగో తండీ ఎందు భయభ్రతకాలకు జీవించాలేస్తూ ప్రభా ఇదిగో తండ్రి తనలో ఉన్న రాతి వృధాన్ని తీసి పారండి ప్రభు మాంస వృద్ధి దయచేయం ప్రభావ ఇగో తండ్రి ఇంట్లో గొప్పకాలు జరిపించిన వాళ్ళకి ఏ అవసరం అవసరతాన్ని ఏ సుఖిస్తున్నా ఆమెను తీసండేస్తూ అలాగే తండ్రి వాళ్ళ కష్టాలు తను ఆశీర్వదించండి ఫలింపజేయండి ప్రభావ అలాగే తండ్రి బెడ్లు ప్రభావ మంచి చదువుకోవాలే ప్రభా స్కూల్కి వెళ్తున్నప్పుడు రాకపోకూడండి వాళ్ళు చుట్టింది అగ్ని కంచి కాపుదాలు దయచండి ఎవన కసం చోటి కొండ ప్రభా ఇగో తండ్రి నీ యొక్క పొలం సమాధానం దయచండి సో ప్రభావ నీ ఎందు భయభత్తకాల జీవించాలేస ప్రభా యో సభ వల్ల ప్రభావ జీవించకృపం దయచండి సో ప్రభావ అలాగే తండ్రి ఏ సుప్రభ చరిత శిష్టం ప్రార్థిస్తున్న ప్రభావ ఇదిగో తండ్రి బ్లడ్ క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు ఏసుప్రభ ముట్టండి స్వస్థపచ్చండి సుప్రభ కలవర్స్ని పొందిన గాలి స్వస్థని గాపెసి ముట్టి స్వస్థపచ్చండి ఆ క్యాన్సర్ రోగం విడుదల దయచేయండి ప్రభా ఇదిగో తండ్రి సంపూర్ణ హీలింగ్ దయచేయండి సుప్రభ ఇదిగో తన కుటుంబం అంత రక్షణ అనుభూణంలోకి వచ్చినట్టు సహాయం దయచండి సుప్రభ అలాగే తండ్రి లక్కి పాప గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ పాప కాలు బోను పెరగకుండా ముట్టండి స్వస్థ పచ్చని ప్రభావ తండ్రి ఏదైతే బోన్ ఏది ఇగో తను పిలుతుందో తన ప్రభా ఏ ముట్టండి రిస్టారేషన్ దయచేయండి ప్రభా బిడ్డను బట్టి ఆ కుటుంబం అంతా రక్షణ అనుభవంలోకి వచ్చారు సహాయం తెచ్చాను ఆ బిడ్డకు మంచి చదువుకోవాలి ప్రభా జ్ఞాన ముందు వచ్చిన నీ దయ మనుషులు దయంద వద్దటట్టు సహాయం తెచ్చండి ప్రభా ఆ కుటుంబంలో మీరే గొప్ప కారాలు జరిపించండి ప్రభా ఇగో తండ్రి మంచి చదువుకోవాలి ప్రభావ మంచి ఇగో తండ్రి తల్లిదండ్రులు మంచి వేర్పే కాయలు తెచ్చింది ఆమెను మైం పచ్చి కానీ పచ్చి బిడ్డుగా ఉండటం సహాయం తెచ్చండి ప్రభా అలాగే తండ్రి శివదాస్ బ్రదర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణ హీలింగ్ దయచండి వేసు ప్రభా ఆ కల్లోశీలిలో మీరు పొందిన గాలిదా స్వస్థ ఉంది ప్రభా గాయపడ్డ ముట్టండి స్వస్థపరచండిసు ప్రభా ఇదిగో తండ్రి రక్షణ కార్యం రక్షణ కార్యం జరిపించిన ప్రభా కుటుంబం అంతా మారు లక్షణం తీసుకుంటే సహాయం దేచండి ప్రభావ అలాగే తండ్రి దిలీప్ బ్రదర్ గారి గురించి ప్రార్థిస్తున్న ప్రభా బ్రదర్ జ్ఞాపకం చేసుకున్న ప్రభావ మంచి జాబ్ దొరకాలి ప్రభావ ఎన్నో రోజులను ప్రేర్ చేస్తున్న ప్రభావ సమాధానం దయచుండేసో ప్రభావ మీ జ్ఞానంతో నింపండి ప్రభావ ఇదిగో తండ్రి వేసో ప్రభా నేర్చుకునే ఇదిగో తన జ్ఞానం దయచేడేసో ప్రభావ అలాగే తండ్రి ఏదైతే తనకు ఉన్నాయో ప్రభావ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఏసుకు ఇస్తున్నా తీర్చండి ప్రభా ఆ కుటుంబ కాసిన అవసరాలను తీర్చండి వేస్తే ప్రభావ అలాగే తన కుటుంబం అంతా సేవా అనుభవంలో బలంగా వాడబడాలేస్తే ప్రభావ నశించు పాత ఆత్మ జాలు వాడబడాలి ప్రభా మీరు ఆ గొప్ప కళ జరిపించండి తను చేసే సేవల్ని ఆశీర్వదించండి ఫలిం చేయండి అలాగే తన హనుక పాప గురించి ప్రార్థిస్తున్న పాపను ముట్టండి ఆ షోగర్ను విడుదల దయచండి వేసు ఆ పాప ప్రభాష షుగర్ తో ఇదిగో తండ్రి ముట్టండి స్వస్థపచ్చండి ప్రభావ కలిసి వచ్చిన పొందిన గాలిదాస్ వస్తుంది ముట్టి స్వస్థపచ్చండి వేసు ప్రభా ఆ కుటుంబంలో రక్షణ కార్యం ండి బిడ్డను పట్ట కుటుంబం అంత రక్షణకు వచ్చినట్టు సహాయం దండి ఏసో ప్రభావ అలాగే తన నాగేశ్వర బ్రదర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా బ్రదర్ గాని ముట్టండి స్వస్థ లంగ్స్ లో ప్రాబ్లం కిడ్నీ లో ప్రాబ్లం ఇదిగో తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా లంగ్స్ ని ఏసుక్రిస్తున్న లంగ్స్ ని కిడ్నీని ఏసుక్రీస్తున్న మామూలు ముట్టండి స్వస్థ పచ్చండి దయచేయండి ఏసో ప్రభా కలుసులు పొందే గా స్వస్థ ఉంది ప్రభావం ముట్టండి స్వస్థ పచ్చండి ఆ కుటుంబం అంత రక్షణానుభూంలోకి వచ్చినట్టు సహాయం తెచ్చండి ఏసోప్రభ ఇదిగోతండి ఎంతో మంది గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగోతండి ఇగో తండ్రి సువార్త మీరు చెప్పిన ప్రభా ఇదిగో తండి ఆ జనాన్ని చూసి ప్రభా మీరు వాళ్ళ మీద కనికర పడే వాళ్ళని స్వస్థపచ్చారన్న ప్రభా ఇదిగోతండి వీళ్ళని చూడండి ప్రభావి ఇదిగోతండి అనారోగ్యం పోతున్న ప్రతి ఒక్కరిని ఏసుక్రీస్తున్న నామంలో ప్రభ మీరు ముట్టండి స్వస్థపచ్చిన ప్రభా ఇదిగోతండి ఏసు ప్రభా ఎన్నో రోజులు ప్రార్థిస్తున్నాం ప్రభావ వీళ్ళకి సంపూర్ణ స్వస్థ దయ చేయండి ప్రభావ మీద కనికరం జాలి దయ చూపించండి వేసు ఇదిగో తండీ వీళ్ళు లేవాలి ప్రభా లేదు ప్రభాని సేవ చేయాలే సో ప్రభావ నశించిపోయాత్ర ఆత్మజాలలో ప్రతి ఒక్కరు మారాలి ప్రభా ఇదిగోతండి నువ్వు చనిపోయిన రాజును సైతం లేపిన ప్రభా ఇదిగోతండి వీలంగా లేపన ప్రభావ ఇదిగోతండి విశ్వాస సైతం రోగిని స్వస్థపరిచిద్దాను ప్రభావ ఆ విశ్వాసం మాకు నేర్పించిన ప్రభావ విశ్వాసాలు ఇంకా ప్రభావ బలపడే కృపను మాకు దయచేయండి వేస్తూ ప్రభా మీ సహాయం దయచండి ఎక్కడ ప్రభావ ఇదిగో తండీ భయం పెరిగితం ఉంటే తీసి పారండి ప్రభా ఇదిగోతండి నీకు అంటే ఏది లేదు ప్రభా స్వస్థపరిచి ఏహో నేనన్నా ప్రభా అంటే ప్రభా నీకు సమస్తము సాధ్యమేస్తూ ప్రభా మీరు ముట్టండి స్వస్థపరిచిన ప్రభావి ప్రార్థించిన ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఎలుగు నింపండి ప్రభావ ఇగో తండ్రి వాళ్ళు వాళ్ళు ప్రభావ వాళ్ళందరినీ సేవ చేయాలేసే ప్రభా అటువంటి కృపను దయచుంది ప్రభా అలాగే వాకిందరూ మాట్లాడినందుకు వందనాలు వేస్తే ప్రభా ఉందండి ఇదిగో తండే రాకడం సమీపంగా ఉంది ప్రభా ఇదిగో తండ్రి మా ప్రకృతి మాకు చెప్తుంది ప్రభా కరువులు వస్తున్న భూకంపాలు యుద్ధాలు వస్తున్న ప్రభావ ఇదిగో తండీ ప్రస్తావ వేదన ఆరంభమైంది ప్రభా ఇదిగో తను రాకడ బహు సమీపంగా ఉంది ప్రభా ఇదిగో తండ్రి వేసు ప్రభా మేము ఇదిగోతండి ఇదిగోతండి మెలుకుగా ఉండి ప్రార్థించాలి ప్రభా ఇదిగోతండి నశించిపోయి ఆత్మ ఆత్మ జాలులకు ప్రతి ఒక్కరు మేము ఉండాలేసో ప్రభా ఇగో ప్రతి ఒక్కరు మేము ప్రకటించాలి ప్రభా ఇదిగో తండ్రి ఏసో సమయం పోనీక వద్ద ప్రభా ఇగో తండ్రి యూటిలైజ్ చేసుకునే కృపను మాకు దయచేడు వేస్తే ప్రభా జ్ఞానం దయచేయండి వేస్తూ ప్రభా అలాగే తను మా జీవితాలు కానీ ప్రభావ కట్టుకుని కృపణ దయచండి ఎక్కడ త్రుట్టిల్లకూడదు ప్రభావ మళ్ళీ ఏమైనా ఆయన మార్గాలు చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభావ ఇదిగో తండ్రి పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధంగా జీవించాలి ప్రభా ఇగో తండ్రి వేస్తూ ప్రభా నిందా రహితులుగా మేము ఉండాలి ప్రభావ పరిశుద్ధంగా జీవించి కృపను దయచేయమని ప్రభా గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థనా జవాబు దయచేయమని నజరైన ఏసుకృష్ణ పెట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఐ మన ప్రవైన క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండును గాక ఆ